కీర్తన సంఖ్య రెండు వందల ముప్పై ఎనిమిది కన్నవారి ఇన్నిటికి నీయగొన నీతడే స్వతంత్రుడు పరమేష్ఠి కన్న తండ్రి పాటించి కొలువరో అరుదై లోకాలకెల్ల నతడే తండ్రి సిరిమగడైన వాణి చేపట్టి తలచరో సిరులిచ్చే మేటి దాత సృష్టికెల్ల నతడే గావ అంబరీషుగావ చక్రమంపినవాని చేరరో అంబుజ కతడే రక్షా పంబిన భూకాంతపతి పాయక సేవించరో ఉంబళ్ళు ఊళ్ళునిచ్చే ఉన్నతుడునత మూలమంటే కరికాచే ముఖ్యునికి మొక్కరో మూలధనమయ్యుండి ముందరనిట్టే ఈ లీల చిత్తజు తండ్రి నెదలోన కొలవరో పాలించ శ్రీవేంకటాద్రిపతి ఆయనితడే